అన్నిటాను హరిదాసుల దికులు కన్నుల వంటివారు కమలజాదులకు అందరును సమమైతే అరుహానరుహములేదా అందరిలో హరియతేనవుగాక పొందితో విప్రుని తెచ్చి పూజించినట్టు వేరే పొందుగాని సునకము పూజించతగునా అన్ని మతములు సరి అయితేను వాసి లేదా చెన్నగు పురాణాలు చెప్పుగాక ఎన్నగ స్వర్ణాటంకమింతటాను చెల్లినట్లు సన్నపుతోలు వెల్లలు సరిగా చెల్లునా కక్కున పైరు విత్తగా గాధము మొలిచినట్టు చిక్కిన కర్మములెల్లా చెలగక చక్కక శ్రీ వెంకటేశుదాస్యమిక్కుడైనట్టు ఎక్కడా మోక్షోపాయమిక చెప్పనున్నదా